యాటిట్యూడ్ ఫిక్స్ కాకుండా అసలు మీకు భక్తి యోగంగానే కర్మయోగంగాని అసలు ముందుకు అడుగు వేసినట్టే కాదు అసలు యాటిట్యూడ్ ఫిక్స్ చేయాలి ఎలా ఫిక్స్ చేయాలి యాటిట్యూడ్ అంటే శంకరుడు సజెస్ట్ చేస్తున్నారు భృత్య ఇవ స్వామి అర్థం భృత్యుడు అంటే సేవకుడు అదే ఒకటి సజెస్ట్ చేశారు సో మీరా బాయ్ యాటిట్యూడ్ ఫిక్స్ చేసుకుంది ఏమని నా భర్త అని ఒక యాటిట్యూడ్ ఫిక్స్ చేసుకుని ఆ విధంగా భక్తి చేసింది సో ఆ విధంగా ప్రతి వాడు కూడా ఒక యాటిట్యూడ్ ఫిక్స్ చేసుకోవాలి శరణాగతి అన్నది ఒక యాటిట్యూడ్ అది ఫిక్స్ చేస్తూ తుకారాము లాంటి వాడు నేను శరణాగతి చేశాను భగవంతుణ్ణి అని ఒక యాటిట్యూడ్ ఫిక్స్ చేసుకుని భర్తీ చేస్తాడు కాబట్టి ఆ యాటిట్యూడ్ ఫిక్స్ చేసి భర్తీ చేయాలి కాబట్టి భక్తిలో ప్రధానం యాటిట్యూడ్ అంతేగాని భక్తిలో ఆ కొలిచే దేముడు ఎర్రగా ఉన్నాడా లేకపోతే ఈ రూపంలో ఉన్నాడా ఆ రూపంలో ఉన్నాడా అన్నది కాదు లేకపోతే స్ఫటికలింగానికి పూజ చేసామా లేకపోతే నల్లగా ఉన్న లింగానికి పూజ చేసామా లేకపోతే తెల్లగా ఇవన్నీ కూడా సెకండరీ అది ప్రధానం కాదు జనాలు ఆ భక్తిని ఎంత గడబడి చేసి పెట్టారంటే దానికి శాస్త్రానికి సంబంధమే కాదు శాస్త్రంలో చెప్పేదానికి దానికి అంటే శాస్త్రం అంటే ప్రతీది శాస్త్రమే ఆగమశాస్త్రం అంటే ప్రతీది శాస్త్రం ఆగమశాస్త్రంలో ఏమంటస్తుందో చెప్పుకుంటారా అడ్డబొట్టు నిలువుబెట్టి పెట్టుకోవడానికి వదలు అడ్డపొట్టు పెట్టుకుంటే వాడు కోటి సంవత్సరాలు నరకంలో మలమలా మగ్గిపోతాడు అని రాస్తాడు ఆగమశాస్త్రంలో రాసి ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాను మీరు వాడవ్ గోవింతుడు ఇవి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి ఇలా ఉంటుంది ఆగమశాస్త్రం కాబట్టి ఇదంతా సమస్య అలా కుదరరు ఇవన్నీ కూడా ఇవన్నిటినీ రికన్సైల్ చేసి ఏదో మీరు ఏమీ చేయలేరు కాబట్టి సింపుల్ సింపుల్గా ఉండాలి మనస్సు సరళంగా ఎంత సరళంగా ఉంటే భక్తి జ్ఞానం అంత సింపుల్గా మనకు అనుభవానికి వస్తుంది మనస్సు చాలా సింపుల్గా ఉండాలి కాంప్లెక్స్ పెట్టుకోకూడదు కాంప్లెక్స్ అంటే ఎలా ఉంటుంది నేను మొన్న చూశాను చక్ర స్నానము ఎంత కాంప్లెక్స్ అంటే ఆ చక్రాన్ని పట్టుకొస్తారు ఏదో ఆయన పురోహితులు దానికి పొద్దున్న నుంచి పూజలు చేస్తారు ఇంకా కర్మకాండలా విస్తారంగా సాగుతూ ఉంటుంది అది ఆ కోనేరులో దిగుతారు ఆ నీళ్లు చాలా అసందర్భంగా ఉంటాయి ఆ నీళ్ళ ఏడల నీళ్ళు చూపే ప్రవృత్తి కూడా సందర్భంగానే ఉంటుంది ఈతరు అందరూ ఆ నీళ్లలో అలా ఇచ్చేస్తూ ఉంటారు ఒకరినొకరు తొక్కేసుకుంటూ పక్కన ఏమైపోయినా పర్వాలేదు పక్కనున్నవాడి ఏడల సోదర భావం దేవుడు వాళ్ళు దేవుడు ఉన్నాడనే మాట పక్కన అసలు వాడు కనీసం మై ఓన్ కొలీజ్ బ్రదర్ లైక్ అనే దృష్టే ఉండదు వీడికి ఒకళ్ళ ఒకళ్ళు తోసేసుకుంటూ ఆ తోసేయటంలో లేడీస్ని ఆ లేడీస్ మళ్ళీ తిరగబడి వీళ్ళని తోసేస్తున్నారు ఈ లోపల పిల్లలు కూడా దిగేసి వాళ్ళని తోసేయటం దీంతో యాక్సిడెంట్లు అయిపోయినా మీరు ఆశ్చర్యపడేది అయిపోతూ కూడా యాక్సిడెంట్లు ఈ లోపల అపురోహితుడు వస్తుంది ఆయన ఏదో మొత్తం ప్రపంచంలో ఉన్న అహంకారం తన మొహంలో పెట్టుకుని వస్తాడు వెరీ వెల్ ఫ్యాడ్ పర్సన్ సో అంటే నా అభిప్రాయం తపస్సుది ఏమీ లేదని కొంత తపస్సు ఉండాలి శాస్త్రమంధ్యతంటే మరీ దిట్టంగా ఉన్న సాధువు మంచి శోభ ఇవ్వదన్నారు సాధువు అంటే కొంచెం వీక్ గా ఉంటే మంచిదని ఉన్నారు కానీ ఈ రోజుల్లో సాధువులు కూడా వీక్ గా ఉన్నారు మంచి బలంగా ఉంటారు అంటే అర్థమైతే తపస్సు కొంత లోపించిందని అర్థం సో ఆయన వస్తాడు పురోహితుడు వస్తాడు చాలా గంభీరంగా దాన్ని పట్టుకుని వస్తాడు క్యా బాధ అది వస్తాడు దాని ఎందుకు భావనే కదా మీరు చేసేది బట్టి దానికి ప్రాధాన్యం కానీ బట్టి కాదు కదా జీవితాన్ని జీవితాన్ని ఇలా ఉంచుతాడు అది అలా ములుగుతుండగానే మనం మునిగిపోవాలి మునిగిపోతే ఏమవుతుంది ఆ చక్రంతో పాటు నేను స్నానం చేస్తే నాకు కోరికలన్నీ తీరిపోతాయి ఆఖరికి మన రిలిజియన్ ఈ స్థితికి చేరుకుంటా బాగా దాంతో నీకు దేవుడికి ఏమిటి నువ్వు ఏమి యాటిట్యూడ్ ఫిక్స్ చేసినట్టు అక్కడ అది కూడా ఓ భక్తే నేను కాదన్ను గౌన భక్తే అది కూడా ఓ భక్తే కానీ మనం అలాంటి భక్తి గురించి మాట్లాడలేము నేను చక్ర స్నానం చేయడానికి నాకేమో అభ్యంతరం లేదు నా వల్ల కాదు నేను చేయలేను అలాగంటే స్నానం నేను చేయలేను అంత తొల తొక్కిడితో నాకు నడవద్దు ఆ టైంలో అక్కడ ఉంటే నేను కూడా తలకే ఉంచుతాను ఆ టైంలో అక్కడ ఉంటే నాకేం వ్యతిరేకం కాదు నేను అందరితో పాటు ఉంచుతాను కానీ ముంచేసి నేనేమంటానంటే శ్రీకృష్ణ అర్పణ వస్తూ అనేసి ఇంకా దాని గురించి ఒకసారి దాని గురించి మీరు తల పోసారంటే అది సహజకర్మ కాదు ఏది మళ్ళీ ఇంకా మీకు గుర్తు కూడా రాదో అసలు దేని మీద మీ మైండ్ అసలు ఫోకస్ కూడా చేయదో అదే సహజ కర్మ అంటే నిద్రపోతాం గాలి పీ గాలి పీలుస్తున్నారు గాలి పీల్చడానికి ఎంతసేపు గాలి పీల్చానో మీకు గుర్తు వస్తుందా రాదు అది సహజ కర్మ ఎందుకు గుర్తు రాదు దాని ఎందుకు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు అహం లేదు మమ లేదు అలాంటి సహజ కర్మ బ్రహ్మణ్య ఆదాయ కర్మ అని కాబట్టి అది శంకరుడు సజెస్ట్ చేసినటువంటి ఆ యాటిట్యూడ్ సర భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది చూడ్డానికి ఏం అనిపించినా యాటిట్యూడ్ ఫిక్స్ చేయటం అన్నది చాలా ముఖ్యం శ్రీరామకృష్ణుల వారు కూడా అదే చెప్పేవారు ఆయన ఏమని చెప్పేవారు అంటే నువ్వు ఏం పూజ చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు నువ్వు యాటిట్యూడ్ నువ్వు ఫిక్స్ చేసుకో అని చెప్పేవారు ఆయన పోనీ మహాత్మా మీరే చెప్పండి ఏమి యాటిట్యూడ్ ఫిక్స్ చేసుకోవాలో అంటే ఆయన చెప్పేవారు నర్స దృష్టాంతం చెప్పేవారు ఆయా దృష్టాంతం ఆయా ధనవంతుడికి ఇంటికి వెళ్ళి చాకిరీ చేస్తుంది చూడండి ఆ చాకిరీ చేసినప్పుడు అక్కడ చేసేటువంటి ప్రతి కర్మనే ఆ యజమానికి సమర్పించేసి వచ్చేస్తుంది దాంట్లో తనకంటూ ఏమీ ఉండదు ఆ విధంగా మనం చేయాలి అంటే జీతం అది తీసుకుంటుంది ఆ సందర్భం వేరు అక్కడ ఇప్పుడు అక్కడ ఇల్లు తిడిచిందే ఇల్లు తిరిచిందంటే తన ఇల్లు పిలిచిందా లేదా ఎవరి కోసం పిలిచిందా ఇల్లుని అంటే యజమాను కోసం గురించి ఆ రకంగా ఆయా గృహస్థింట్లో చేసినట్టుగా అన్ని పనులు కూడా పరమేశ్వరుని కొరకు సమష్టి కొరకు చేసే వింటాం ఆ విధంగా చేసినట్లయితే అది అది ఒక యాటిట్యూడ్ని ఫిక్స్ చేసినట్టు కాబట్టి ఇది శరణాగతి అని కూడా ఆలోచన లేకపోతే సేవాభావము నేను పరమేశ్వరుకు సేవకు నివలే బుద్ధుడు ఎలా అయితే యజమానికి చేస్తాడో అలా చేస్తున్నాను తర్వాత అయితే ఇంకా సంఘం తత్వాన్ని చెప్తున్నారు దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు సంగము జనరల్ గా మీరు పరమేశ్వరునికి సర్పించేసారు అంటే ఇంకా దాని ఎందుకు కర్తృత్వం లేదు ఇంకా తన వైపు ఆకర్షించట్లేదు ఇమీడియట్ గా ఆకర్షిస్తే కర్తృత్వం కొంత దూరంగా ఆకర్షిస్తే భోక్తృత్వం ఫలం కొంచెం దూరంగా ఆకర్షించేది సో షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఆకర్షణ ఏమిటి కర్తృత్వం లాంగ్ రేంజ్ ఆకర్షణ భోక్తృత్వం సో కర్తృత్వ త్యాగం బ్రహ్మణ్య ఆధార ఇప్పుడు భోక్తృత్వ కూడా చెప్పేస్తున్నారు సంగం త్యత్వ జనరల్గా కర్మయందు ఆసక్తి ఉంటుంది ఇప్పుడు అల్టిమేట్గా వీడు కావాల్సింది ఏమిటి మోక్షం మోక్షం అంటే నైష్కర్మ్యం నైష్కర్మ్యం ఎలా సిద్ధిస్తుంది ఆత్మకి కర్మతో ఉన్న బంధాన్ని వీడు తెగొట్టి ఆ తర్వాత నైష్కర్మ్యం సంపాదించాలా అక్కర్లేదు ఎందుకంటే ఆత్మకి కర్మతో సంబంధం లేనే లేదు కాబట్టి నైష్కర్మ్యం వీడికి ఎలా వస్తుంది ఆత్మ కర్మ సంబంధము లేనిది అనే వివేకాన్ని బట్టి ఆ వివేకం ప్రకృతికి ఆత్మకి ఆ వివేకాన్ని బట్టి వస్తుంది కాబట్టి అల్టిమేట్ గా ఈ కర్మయోగం వీళ్ళు వివేకాన్ని ఉద్బుద్ధం చేస్తుంది ఎప్పుడైతే వివేకము ఉద్బుద్ధమైనదో అనాత్మని అనాత్మగా ఎప్పుడైతే గుర్తించేసాడో ఆత్మస్వరూపుగా మిగిలిపోయి ఉంటాడు కొత్తగా చేయాల్సిందేముండదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఏకైక ఉపాయము అనాత్మను అనాత్మగా గుర్తించుటే నాకు అనాత్మతో సంబంధం లేదండి నేను ఆత్మనే డైరెక్ట్ గా గుర్తిస్తానంటే వర్కౌట్ బాధంది ఎందుకంటే మీరు అనాత్మని తిరస్కారం ఎప్పుడైతే చేశారో ఆత్మగా శిష్యులైపోయి ఉంటారు మిగిలిపోయి ఉంటారు ఆ శేషం ఆత్మగా శేషం అయిపోతారు ఇంకా అక్కడ చేయాల్సిందే ఉండదు కాబట్టి దీనికి మొత్తం ప్రక్రియలో వివేకమును ఉద్బుద్ధము చేయటం అన్నది మోస్ట్ క్రిటికల్ థింగ్ అది వివేకాన్ని ఉద్బుద్ధం చేయాలి వివేకాన్ని ఉద్బుద్ధం చేయాలి అంటే వివేకానికి ఆటంకం కలిగించేది ఒక్కటి ఉంది దాని ఆసక్తి దాని ఎందు అటాచ్మెంట్ అది వివేకానికి అది ఆటంకం అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒక మనిషి ఉన్నాడు వాడు పని చేశాడు వాడు నాకు కావలసిన వాడైతే వాడు చేసిన పని రైట్ అన్నట్టుగా అనిపిస్తుంది వాడు నాకు వ్యతిరేక వాడు చేసిన ప్రతి పని తప్పు అనిపిస్తుంది అది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు ఉన్నారు ఓ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి అవ్వడో వాడి ఈ పని చేశాడు వాడు మన పార్టీ వాడే అని అన్నారు అనుకోండి బాగా చేశాడు మంచిది సంతోషం అంటాడు మళ్ళీ మళ్ళీ మీరు ప్లేట్ ఫిరాయించి అభ్యర్థాయి నేను సారీ అని చెప్పానండి వాడు చేసిన అదే పని చేసిన మన పార్టీ వాడు కాదు పై పార్టీ వాడు అంటే అయితే తప్ప మీరు ఎప్పుడైనా బడ్జెట్ మీద రియాక్షన్స్ చూసారా ఎంత కృత్రిమంగా ఉంటుందో తెలిసినా వాడు బడ్జెట్లో ప్రవేశపెడతాడు ఆ బడ్జెట్ ఇదే బడ్జెట్ కానీ వీడు ఈ రాజకీయ చేసి తక్కువ వీళ్ళేదో కొంత గడబడి చేస్తారు వీళ్ళు వేలు పెట్టి పడు చేస్తారు నేనేమి వదిలిపెడతారని నేను అన్నా బట్ మోస్ట్లీ వాళ్ళు ఎవరో అధికారులు వాళ్ళు వేసే ఇంట్లో దాంట్లో వీరికి అర్థం ఇది చాలా తక్కువ ఉంది అది ప్రవేశపెడతారు దాని మీద రియాక్షన్ చిదంబరం బడ్జెట్ ప్రవేశపెట్టారు మన లోకల్ నాయకులు రియాక్షన్స్ వీడి ఇంకా బడ్జెట్ ఇంకా మొదట అక్షరం కూడా వెనకముందే రాజశేఖర రెడ్డి గారు డిసైడ్ చేసేస్తారు ఏమైనా చాలా ప్రజా ఆరోగ్యకరమైన బడ్జెట్ అని ఇంకా అసలు మొదటి వాక్యం వినకుండానే సెటిల్మెంట్ చేసేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆ బడ్జెట్ చెడ్డదిని ఈయన డిసైడ్ చేసేసుకుంటారు ఇంక ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం దాని మీద రియాక్షన్స్ రావడం తర్వాత డెసిషన్స్ అన్నీ అయిపోయాయి ఏమి రియాక్షన్స్ అవి అవి ఆ రియాక్షన్స్ చూడగానే మీకు తెలిసిపోతుంది చాలా కృత్రిమమైన రియాక్షన్స్ అంట అంటే ఏమిటి మన మనవాడు మీరు అనుకుంటే వాడు ఏది చేసినా మంచి పరాయి వాడని అనుకుంటే వాడు ఏది చేసినా చెడ్డ మనవాడని అనుకున్నప్పుడు వాడు వేసిన ట్యాక్సులన్నీ ప్రజాహితము పరాయి వాడని అనుకున్నప్పుడు వాడిచ్చిన రాయితీలు కూడా ప్రజలకి హాని చేసి అంటే ఈ విధంగా చాలా కలుషితంగా ఉంటుంది వాతావరణం దీన్ని ఆసక్తి అంట ఈ ఆసక్తి ఎప్పుడైతే ప్రవేశపెట్టారో మీరు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే వివేకం లేకుండా పోతుంది ఎవరికీ ఇంకా వివేకం ఉండదు కాబట్టి దీంట్లో రహస్యం ఏమిటంటే ఇది కర్మయోగము యొక్క రహస్యం ఈ రహస్యం తెలిస్తే కర్మయోగానికి తాళంజీవి దొరికేసినట్టే అదేమిటంటే ఆసక్తి వివేకానికి ప్రతిబంధకము అని తెలుసుకుంటుంది కాబట్టి సంగతి చెక్వ ఆసక్తిని విడిచిపెట్టాలి ఆసక్తిని విడిచిపెట్టాలి అంటే చూడండి ఆసక్తి పలు రకాలుగా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగానూ ఆసక్తిని విడిచిపెట్టాలి అన్ని ఆసక్తుల్లోకి అత్యంత దృఢమైన ఆసక్తి ఫలాసక్తి ఫలమునందు ఆసక్తి ఉంటుంది ఫలం కోసం ఎంత పనైనా ఫలాసక్తి అది మోస్ట్ డేంజరస్ థింగ్ ఈ ఫలాసక్తి ఎందుకంటే వీడికి వివేకాన్ని అది అడ్డుకొడిపోతుంది ఎందుకంటే ఫలాసక్తి ఎలా ఉంటుంది ఆ ఫలం ఉన్నది రిజల్ట్ అది నాకు రావాలి అది వస్తే నేను గొప్పవాడిని అవుతాను అంటే అంత వివేకానికి అంతటి ప్రతిబంధకం అదే కాని ఎందుకంటే వివేకం ఏంటి నేను అన్నది పూర్ణము ఇప్పుడు ఇక్కడ పూర్ణం విచ్ యూ ఆల్రెడీ ఆర్ అని అంటూ ఉన్నవారు జిడ్డు కృష్ణమూర్తి గారు అనేవారు వెరీ ద బెనిడిక్షన్ విచ్ యూ ఆల్రెడీ ఆ అనేవారు ఆ బెనిడిక్షన్ అంటే ఒక ఆశీర్వాదం ఒక ఉన్నతి ఆ ఉన్నతి నీలో ఉంది నువ్వు ఆల్రెడీ అదే అయి ఉన్నావు అని అనేవారు సో ఆ నేను ఇప్పుడు ఆ స్థితిలో ఉండగా నేను పూర్ణుడై ఉంటే బయట నుంచి వచ్చి నన్ను వర్ధిల్ల చేసేది లేదు నా వర్ధతే కర్మణ నో కనీయా ఒక కర్మ వర్ధిల్లడం కానీ మరో కర్మఫలాన్ని బట్టి నేను హ్రాసం చెందడం కానీ అసలు ఏమీ లేదు ఆల్రెడీ నేను పూర్ణుడను ఇది వివేకం ఈ వివేకానికి బయట ఉన్నదాన్ని నేను కోరుకుని అది నాకు వస్తే నేనేదో ఉద్ధరింపబడతానని వీడు భావించిన దానికి అసలు ఏమన్నా పొంతముందే అసలు ఏమీ లేదు దయట్ ఆపోజిట్ సో తూర్పు దిక్కును ప్రయాణం చేసేవాడు పశ్చిమ దిక్కు నగరానికి ఎలా చేస్తాడు అని ఒక శ్లోకం ఇలా ఉందంట అక్కడ కాబట్టి ఆ రకంగా అనేది ఫలాసక్తి ఫలగుణి ఆసక్తి అది వివేకానికి మేజర్ ప్రతిబంధకం కాబట్టి ముందు దాన్ని త్యాగం చేసే ఫలాసక్తిని త్యాగం చేయి సంగం త్యక్వ అంటే అర్థం అది అదే శంకర్లు అంటున్నారు ఫలము అంటే ఏ ఫలము ఏ ఫలమైనా సరే ఆ కాదండి ఇదంతా దేం మోక్షం కోసం కదా మోక్షమునందు కూడా నీకు ఆసక్తి ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు అని మోక్షేపి ఫలే తక్వా ఫలము ఆఖరికి మోక్ష ఫలాన్ని కూడా నువ్వు కోరద్దు నాకు మోక్షం రావాలి ఎందుకు తెలుసిన మోక్షము రావాలా ఆల్రెడీ వచ్చే ఉందా ఆల్రెడీ వచ్చే ఉంది స్వరూపం ఆత్మస్వరూపమే మోక్షము ఇప్పుడు ఆత్మస్వరూప మోక్షం అయితే వీడు నాకు మోక్షం రావాలి మోక్షం రావాలి అంటున్నాడంటే వీడు ఆత్మకి తెలుసుకున్నట్టా తెలియనట్ట తెలియనట్టు కాబట్టి వీడికి ఎక్కడి మోక్షం కాబట్టి దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ యాంగ్జైటీ అంటారు స్పిరిచువల్ యాంగ్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటా స్పిరిచువల్ యాంగ్జైటీ ఉన్నంత కాలము మీకు ఆ మోక్షం దూరంగానే ఉంటుంది ఆఖరికి ఎలాంటి స్థితి వచ్చేయాలంటే నాకు మోక్షం కూడా అక్కర్లేదు ఎందుకంటే మరి అక్కర్లేదంటే తీరా ఇస్తామనుకున్న మోక్షాన్ని కూడా మానేస్తాడేమో దేవుడు అని మీరు అలా ఏమైనా పెట్టుకోకండి అలాంటి పరిస్థితి కాదు ఎందుకంటే మీరే దేవుడు మీకు ఇంకేమీ ఇచ్చేది లేదు కాబట్టి మోక్షమనే ఫలం ముందు కూడా మీరు ఆసక్తి పెట్టుకోవద్దు అంటే ఏమైపోయిందండి ఈ కర్మ ఏమైపోయిందండి ఎలాంటి కర్మ అది అప సహజమైన కర్మ దాంట్లో ఈగో యొక్క ప్రవేశము ఆ రూపాయిలో నయా పైసంత కూడా లేదు ఎందుకంటే ఈగో ప్రవేశం ఎలా ఉంటుంది నేను చేస్తున్నానంటే ఈగో ప్రవేశించింది నాకు ఈ ఫలం కావాలి నా కోసం చేస్తున్నాను అంటే ఈగో ప్రవేశం ఫిఫ్టీ పర్సెంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ నా కోసం మమ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అహం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ మమ కరి మమ ఫలార్థం అభ్యుదయార్థం కరిష్యే ఇంకో ఫిఫ్టీ అక్కడికి ఆసక్తి బాగా బిలిసిపోయిందంటే కాబట్టి న మమా అన్నది నేర్చుకోవాలి ఫలమునందు సంగము వద్దు వద్దు మోక్ష ఫలాన్ని కూడా కోరద్దు అప్పుడే మోక్షం వచ్చి ఎస్ సర్వాణి కర్మాని ఈ విధంగా కొన్ని కర్మలు చేయడం కాదు అన్ని కర్మలు ఇలా చేయాలి కొన్ని కర్మలతో మొదలు పెట్టాలి ఎప్పుడు కూడా అన్ని కర్మలు డే వన్ అన్ని ఇలా చేసేయడానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే వాసనలు ఉంటాయి కదా కొన్ని కర్మలతో మొదలు పెట్టాలి ఏమిటి కొన్ని కర్మలు మేము చిన్నప్పుడు సంధ్యావనంతో మొదలుపెట్టాము ఎందుకునో సంధ్యావందనం చేయమన్నారు చేసేవాళ్ళని తప్పిస్తే ఈ సంధ్యావందనం వల్ల ఏమిటి ఉపకారం ఎప్పుడూ అనుకోలేదండి ఎప్పుడూ అనుకోలేదు ఏదో చేయమన్నారు చేస్తున్నావు అంటే అదేదో ఉత్సాహంతో చేసేవాళ్ళం కొంతమంది ప్రశ్నలు అడుగుతారు మీకు ఫలముందు కోరిక లేకపోతే కర్మ ఎలా పిచ్చి ప్రశ్న ఒకటి లేదని చెప్తారు ఎందుకు చేస్తావు నువ్వు సంధ్యావందనం ఎలా చేశావు నేను చేయడానికి మీరు చేస్తారు సంధ్యావనం ఎలా చేశాను సంధ్యావనం లాంటి కర్మలు గోళన్న ఉంటాయి చాలా ఉత్సాహంగా చేసేస్తాం ఆ చేస్తున్నప్పుడు దేనికోసం చేస్తున్నాం అంటే అర్థం కాదు కూడా ఇలా అయిపోయిన తర్వాత ఎవడైనా వెళ్ళి పొడిచి అడిగితే దేనికోసం చేస్తున్నాం అని వాడు గుర్ర ఒప్పుకుంటాడు అవును నిజమైనది ఏం కోసం నాకే తెలియదు అని ఇప్పుడు తల్లి పిల్లవాడికి గోడంత సేవ చేస్తుండే దేనికోసం చేస్తుండే ఆవిడ ఎప్పుడైనా అడుగుతుండండి అడిగితే అమాయకంగా కూడా ఉంటారు ఏమవునదా నాకే తెలియదు ఎందుకోసం చేస్తున్నాను ఏదో అలవాటు ప్రకారం చేస్తున్నాను అంతేగాని దానికి ఒక ఫలము నేను చేస్తున్నాను అనేటువంటి ఒక అహంకారము ఇవన్నీ ఉంటాయా మరి ఉండవు ఆ విధంగా తల్లి తన కొడుక్కి మాత్రమే చేస్తుంది ఆవిడ మిగతా కర్మలు చేయదు మిగతా కర్మలు చేయదు తన కొడుక్కి మాత్రమే సో అదే ఒక గృహస్థున్నాడు ఆయన అతిథి వచ్చాడు గ్రహస్థులు అది పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు భార్యను ఉద్దిస్తారు ఉద్దిష్టం అంటే లడ్డూలు తీసుకొచ్చిన్నాడు ఆ లడ్డూలు రెండు లడ్డూలు ఉన్నాయి పాత్రలో ఆ రెండింట్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఆవిడ పాపం ఏదో పాపం అమ్మాయి కదా మా ప్రజా మనం తప్పు పట్టు అక్కర్లేదు కానీ మంచిది ఆవిడ ఏం చేసింది చాలా చాలా క్యాజువల్గా ఆ చిన్న లడ్డు ఆయనకు అతిథికి వేసి పెద్దలుడ్డు గృహస్థికి వేసి గృహస్థులు చూశాడు చూసుకున్నాడు చూసుకుని భోజనం చేసేసారు లడ్డు తినకుండా చూసేసాడు ఆవిడ ఈయన పరిశోధనం అదే పరిశోధనం చేసేస్తున్నారు అంటే ఇంకా పరిశోధనం చేస్తే ఇంక భోజనం ఇంకా ఇంకా అయిపోతుంది అక్కడ లడ్డు తినలేదంటే ఆయన ఏం మాట్లాడలేదు ఇవి అతిథిదే ఉంది అతిథి తినేసి ఇంకేదో బైడైబెటీస్ ఏదో తినలేదు ఎందుకు ఆయన ఏం పట్టింది ఆయన చేసింది ఆయన తినేశాడు లేచాడు అతిథి వెళ్ళిపోయాడు అప్పుడు భార్యతో చెప్పాడు నువ్వు నువ్వు పంక్తి భేదం చేసావు అలా చేయకూడదు పెద్ద లడ్డు ఆయనకు వేసి చిన్న లడ్డు నాకు వేయాలి లేదా రెండు లడ్డూలు సమానంగా నువ్వు గమనించకపోతే అది వేరే సంగతి నువ్వు గమనించి ప్రత్యేకంగా బుద్ధిపూర్వకంగా నువ్వు చేసింది తప్పు చెప్పాడు కాబట్టి పాపం ఆవిడ వంట వండింది ప్రేమతో వందించింది ఇంత చేసి అంత అసంగంగా అంత కర్మని చేసి ఆ చిన్న దగ్గర ఆసక్తి వచ్చేసింది కాబట్టి తల్లి పిల్లవాడికి ఎంతో సేవ చేస్తుంది ప్రేమగా కానీ అలాగే గిరిగీసుకుని అక్కడే సేవ ఇంకా మిగతా కర్మ దగ్గర అదువుని వర్తించి దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కర్మయోగము మన జీవితంలో లేనిది కాదు ఉంది ఎటు వచ్చి ఎక్స్పాండ్ చేయటం అవసరం అందులో సర్వాణి కర్మాణే నా సర్వ శబ్దానికి భాష్యకారులు యాక్ చేస్తారు సర్వాణి అని అక్కడ లేదు అక్కడ సర్వాణి అని అన్ని కర్మలకి ఈ నియమాన్ని వర్తించాలి అంటే ఏవో కొన్ని కర్మలు ఇలాగే చేస్తూ ఉంటారు మీరు దీన్ని బాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి పోయి సర్వాణి కర్మాణి అనే స్థితికి దాన్ని తీసుకురావాలి అప్పుడేమవుతుంది నిత్యతే నపాపేనా తే వాడికి పాపము అతుకు అతుక్కోదు తగులు కొనదు పాపము అంటే పుణ్యపాపములు రెండింటికి పాపము అని పేరు ఇక్కడ భాష్యకారులు ఆ విధంగా మరో చోట స్పష్టంగా రాశారు పుణ్యపాపాలు రెండింటికి కలిపి ఇక్కడ పాపశబ్దంతో వ్యవహారం కాబట్టి వాడికి ఆ కర్మ ఇప్పుడు ఒక మంచి కర్మ అనుకోండి మంచి కర్మ వల్ల పాపం వచ్చి ప్రసక్తి లేదు కదా మరి మరి ఇంక పాపేనా అంటారు అంటే ఇక్కడ పాపశబ్దానికి విస్తృతమైన అర్థం పుణ్యపాపములు రెండూ కూడా వాడికి తగుకొనవు దానికి దృష్టాంతం పద్మపత్రమి వాంభస ఉదకేనా ఉదకేనా అంటే అంభసాకి అర్థం అది సో ఇది గొప్ప దృష్టాంతం పద్మం ముందు చూసారా అది హిందూ సంస్కృతికి మూలము అది ప్రతీక పద్మాన్ని ఎదుర్కొండ పెడితే హిందూ సంస్కృతి అంతకీ అది ఒక చిహ్నంగా ఉంటుంది అలా అయితే శిలువని చూపగానే మీకు క్రిస్టియన్ చర్చి మతము సంస్కృతి క్రైస్తు యొక్క గొప్పతనము మీకు ముందు పెట్టినట్టు అయిపోతుంది ఆ విధంగా పద్మాన్ని చూపిస్తే హిందూ సంస్కృతి అంతా కవర్ అవుతుంది ఎక్కడ అక్కడ పద్మ ఉంటుంది పద్మంలో ఏంటి అసలు ఏదీ లేదు అన్నిటికీ పద్మంతో పోలిక ఎందుకంటే పద్మంలో ఒక స్పెషాలిటీ ఉంది అదేమిటంటే దాని పేరే పంకజము అంటారు అది అంబుజము నీటిలో పుడుతుంది పంకజము బురదైన నీటిలో పుడుతుంది స్వచ్ఛమైన జలంలో ఉన్నా ఆ జలంతో దానికి సంపర్కం ఉండదు మురికి నీటిలో ఉన్నా ఆ మురికి నీటితోటి దానికి సంపర్కం ఉండదు స్వచ్ఛమైన జలంతో సంపర్కం ఉంటుంది అనుకున్నారు స్వచ్ఛమైన జలంతో కూడా సంపర్కం ఉండదు అంటే పుణ్యం కాని పాపం కాని దానికి తగలదు పద్మము అసంగంగా ఉంటుంది అంచేతనే పరమేశ్వరుడికి పద్మానికి అనుబంధం విష్ణు ఎక్కడ ఉంటాడు పద్మం మీద నిలబడి ఉంటాడు పద్మంలో కూర్చుని ఉంటాడు నిజానికి అక్కడ మీరు లిటరల్ గా పద్మం తీసుకుంటే అది వర్కౌట్ కూడా కాదు తెజలుగా పద్మల్లో నిలబడ్డావు ఏమిటి అంతకంటే నిలబడ్డానికి బెటర్ ప్లేస్ చూసుకోవాలి కానీ పద్మంలో నిలబడ్డావు ఏమిటి అది సింబాలిక్కే అది ఇప్పుడు నాలుగు చేతులు ఉంటాయండి నాలుగు చేతులు కన్వీనియం రెండు చేతులు కన్వీనియం రెండు చేతులు కన్వీనియం అంచేతనే భగవంతుడు రెండు చేతులు సృష్టించాలి ఏ కారణం రెండు చేతుల నాలుగు చేతులు సుపీరియర్ అయితే ఆయన నాలుగు చేతులే సృష్టించుకుని ఇంకా భగవంతుడు సృష్టిని మీరు ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రసక్తి లేదంటే రెండు చేతులు సృష్టించాడు అంటే దాని అర్థం రెండు చేతులు కన్వీనియంట్ మరి విష్ణువుకి నాలుగు చేతులు ఎందుకున్నాయి అంటే ఆ ఉపాసంలో ఆ రూపాన్ని ఆ ధ్యానం చేస్తారు అక్కడ ఆ సంఖ్యకి ఒక సింబాలిజం ఉంటుంది చతుర్విధ పురుషార్థాలను కోరుతున్నాడు కాబట్టి నాలుగు చేతులను ఏదో ఉంటుంది అదో ఒక సింబాలిజం అలాంటివిలో ఉంటాయి దాన్ని కాబట్టి అలాగే చూసుకోవాలి అలాగే ప్రతి అంశం కూడా అలాగే చూసుకోవాలి శంఖం శంఖం ఏమిటండి ఇంకే శంఖం ఏమిటి శంఖం శంఖము ఓల్డ్ ఫ్యాషన్ శంఖంలో కాబట్టి ఇక్కడ శంఖము అంటే ఫిజికల్ శంఖం అని కాదు శంఖధ్వని ఓంకారాన్ని పోలి ఉంటుంది ఓంకారము వేద సారం కాబట్టి శంఖము అన్నది వేదముల యొక్క సారము పరమేశ్వరుడు అని దానికి చిహ్నం జ్ఞానము వేదము అంటే జ్ఞానం ఏవో పుస్తకాలని కాదు జ్ఞానము ఆ జ్ఞానము యొక్క సారము ఓంకారం ఆ ఓంకారానికి ప్రతీక శంఖం కాబట్టి మీరు ఓముని కనుక ధ్యానం చేస్తే ఓముని ఉచ్చరించి జపించి ధ్యానం చేస్తే మీకు ఈశ్వరునితోటి యోగము ఏర్పడుతుంది అని శంఖం చెబుతుంది అలాగ ప్రతి దానికి ఇరు సింబాలిజం తెలుసుకోవాలి పద్మంలో నిలబడ్డాడు లేకపోతే కూర్చున్నాడు రేపు పద్మంలో కూర్చోవడం ఏమిటి అంటే ఏమిటి ఎలా సంసారంలో ఉంటాడు ఈశ్వరుడు సంసారంలో ఉంటూ సంసారానికి అతీతంగా ఉంటాడు సంసారంలో ఆపోజిట్స్ ఉన్నాయి ధర్మాధర్మములు ఈ ధర్మాధర్మములు ఆయన్ని స్పృశిస్తాయో స్పృశించవా స్పృశించవు పుణ్యభాపాలు స్పృశించవు భూత భవిష్యత్ కాలాలు స్పృశించవు ఎన్ని ద్వంద్వాలైతే ఉంటాయో అన్నీ కూడా ఆ ఈశ్వరుని ఆయన అసంగంగా ఉంటాడు అని చెప్పడం కోసం పద్మము పద్మ పత్రం రేకు దాని మీద చాలా రీసెర్చ్ అది చేశారు వాళ్ళు అది ఏం చేస్తుందంటే దాని మీద ఒక చిన్న వ్యాక్స్ కోట్లాగా ఏదో వస్తుంది ఆ సబ్స్టెన్స్ ఏదో వస్తుంది చాలా థిన్ ఫిలిం సబ్స్టెన్స్ అది ఏం చేస్తుందంటే నీటిని రిపేర్ చేస్తుంది నీటిని దూరంగా పెడుతుంది నీటితోటి టచ్ అని చెప్పి తడేవదు కళాసంగంగా తగులు కొనకుండా ఉండిపోతాం సంసారంలో ఉంటూ మనం కర్మలను చేస్తూ కర్మబంధం నుంచి బయటపడాలి కర్మలని చేస్తూ కర్మబంధం నుంచి బయటపడాలి కానీ కర్మలని మానేసి కర్మబంధం నుంచి బయటపడటానికి కుదరదు ఎందుకంటే కర్మలని మానేయడం కూడా కర్మేదనుక కర్మల్ని మానేశారనుకోండి ఏం చేస్తారో కూర్చుంటాం కూర్చోవడం కర్మ ఇంతకుముందు చూశారు కదా ఉపవిషన్ ఉపవిషన్ను కూడా కర్మే ప్రళపం విషయంలో జరుగుతున్నాను పోల్నండి అక్కడ ఉపవిషన్ లేకపోయినా ఉపవిషన్లను కూడా కర్మ కూర్చోవడం కూడా కర్మ సో పని ఎవరు అని అడగండి నేనే మానేశానంటాడు అంటే ఇప్పుడు వాడి కర్తృత్వం ఉందా లేదా వాళ్ళు ఎందుకు మానేసేవరా అంటే నాకు రావాల్సింది రాలేదు కాబట్టి మానేశానంటాడు భోక్తృత్వం ఉందా లేదా కాబట్టి పని మానేసి కర్మని మానేసి కర్మబంధం నుంచి ఎవడు బయటపడలేదు కర్మలను చేసేస్తూ ఆ అసంగంగా ఉండడం పద్మపత్రం ఇవాంభస మనం సంసారంలో పద్మపత్రం ఇవాంభస అనే దృష్టాంతాన్ని పలుసార్లు గుర్తు చేసుకుంటూ అలా ఉండాలి పద్మపత్రంలా ఉండాలి అంటే ఎలాగంటే దీనిపై ఎలా చెప్తారంటే ఎంటీగా ఉండాలి అసలు దీన్ని ఇవి ఎలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి రిఫ్లెక్ట్ చేయకూడదు సపోజ్ ఓ మనిషి వచ్చాడు ఆ మనిషిని చూశారు చూసిన వెంటనే వీడు వీడు ఏదో చెడ్డవాడు అని మీరు భావన చేశారనుకోండి అంటే అర్థం ఏంటి దాన్ని రిఫ్లెక్ట్ చేశారు ద నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ కర్సేమి చూసి మళ్ళీ రిఫ్లెక్ట్ చేశారు సపోజ్ ఆ మనిషి గురించి మీరు ఇటుగానే అటుగానే ఎటువంటి జడ్జిమెంట్ చేయలేదనుకోండి అప్పుడు ఆ మనిషిని చూడడం కంటితో చూసి ఆ నాలుగోగ్యం అయింది మీకుండా పాస్ ఆన్ అయిపోయిందంటే ట్రాన్స్పరెంట్ అలా ఉండాలి ఇప్పుడు ఎదుటి వాళ్ళని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అలాగా జడ్జిమెంట్ చేయటం దీన్ని స్పిరిచువల్ ఒపేసిటీ అంటారు ఒపేక్ అసలు అలాంటిది ఏమీ చేయొద్దు ట్రాన్స్పరెంట్గా ఉండటం తర్వాత నాన్ రెసిస్టెంట్స్ ఎన్ని రెసిస్ట్ చేయొద్దు అలాగా తెలుసుకుంటూ ఉండటం హోల్డ్ ఇట్ ఇన్ ది నాలెడ్జ్ అండ్ జస్ట్ లెట్ ఇట్ పాస్ ఆన్ ఒక రకమైన భావం కూడా ఇప్పుడు సినిమా తెర మీద ఏవో ఘటనలు జరుగుతున్నాయి ఆ జరుగుతున్న ఘటనల్ని మార్చటానికి తెర ప్రయత్నిస్తుందా ప్రయత్నించండి ఆ ఘటనల చేత తెర ప్రభావితం అవుతుందా ఆ ఘటనలు మంచివైనా తెరకేమీ చెడ్డవైనా తేడా లేదు చూడండి రెండు సందర్భాలు అక్కడ సినిమా తెర మీద జరిగే ఈవెంట్స్ చేత తెర ప్రభావితం కాదు తెర సినిమా జరిగే తెర మీద జరిగే ఈవెంట్స్ని ప్రభావితం చేసి ప్రసక్తి ఉండవు సో జ్ఞాని యొక్క హృదయం సినిమా తెరలా ఉంటుంది ఆ బయట జరుగుతున్న ఘటనల చేత అది ప్రభావితం కాదు ఆ హృదయము జ్ఞాని ఆ బయట జరిగే ఘటనల్ని ప్రభావితం చేసి ప్రయత్నం ఆయన చేయడు అవి ప్రభావితం అయితే అది వేరే సంఘటన ఆయన ప్రభావితం ప్రయత్నం ఆయన చేయడు ఒక చిన్న సంభాషణ సూర్యుడి దగ్గరికి వెళ్ళి హే సూర్యభగవాన్ నువ్వు మాకు గొప్ప ఉపకారం చేసా అన్నాడు ఒక భక్తుడు ఓహో అలాగా నాకు ఉపకారం చేశానా చెప్పమ్మా ఏం ఉపకారం చేశానని అడిగాను ఆయన సూర్యభగవాన్ ఎందుకంటే ఆయన తెలియదే ఉపకారం చేశాను అంటే నువ్వు మాకు చీకట్లను పోగొట్టావు అని ఉన్నాయి పోగొట్టానా నేనే ఇప్పుడు నాకు అలాగేం గుర్తు లేదే చీకటిని అసలు చీకటి అంటే ఎలా ఉంటుందో అసలు ముందు పోగొట్టాలంటే ఎలా ఉండాలో తెలియాలి కదా ఆ చీకటి అంటే ఎవరో చూపించి నాకు అసలు ఎందుకంటే నాకు అసలు ఆ గుర్తు ఏం లేదు నువ్వు చీకటిని చూపిస్తే గుర్తు వస్తుందేమో దీని బట్టి మీకు ఏం తెలిసిందే సూర్య భగవానికి చీకట్లను పోగొట్టేయడమే మనవంతరం ఆయన అలాగే పోగొట్టినట్టు ఆయనకేం తెలియదు ఆయన మరి ఏం చేసేవాళ్ళు నువ్వు చీకట్లను నాకు ఆ ఏం లేదు మరి నువ్వు ఎంచేసావు నేను ఎంచేసాను ఏం చేయలేదు అలా కూర్చున్నాను కాదా బాబు నువ్వు కూర్చుంటేనే చీకట్లు పోయాయి నువ్వు అలాగా అని అని ఆలోచన సో ఆ విధంగా జ్ఞాని ఉంటే ఆయన ఉనికి చేత చుట్టూ ఒక పవిత్రత ఒక అసంగత ఒక వైరాగ్యం జనుల్లో నిర్మాణమైంది అంటే అది అది జ్ఞాని యొక్క ఉనికి చేత తనంతదానుగా జరిగింది కానీ ఆయన పరిగట్టుకుని పూనుకుని చేసింది ఏది లేదు అలా కాబట్టి పద్మపత్రమివాంభస దాని మీద భాష్యతారులు అంటున్నారు చూడండి కేవలం సత్వశుద్ధి మాత్రమే వలం సస్య కర్మణ స ఆ విధంగా కనుక మీరు కర్మలు చేస్తే ఆ కర్మ మరి దాని వ్యర్థమైపోయిందా ఎందుకంటే కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు వ్యర్థమైపోయిందంటే ఏమీ వ్యర్థం కాలేదు ఎందుకో తెలిసిన మీ అంతఃకరణము స్వచ్ఛంగా అయిపోతుంది అదే పద దానివల్ల మీకు స్వర్గం రాకపోవచ్చు మరో భోగాలు రాకపోవచ్చు మరొకటి రాకపోవచ్చు కానీ అంతరంగము స్వచ్ఛంగా శుద్ధంగా అయిపోతుంది ఎప్పుడైతే అంతరంగము అలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిందో ఈ అహంకార అంతరంగాన్ని ఉపేక్ష కింద ఈ ఈ విధంగా కర్మానుష్ఠానం చేస్తే అంతరంగము ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా స్వచ్ఛంగా అయిపోయిందో అటువంటి అంతరంగంలో ఆత్మస్వరూపము తనంత తానుగా ప్రకటన అయిపోయింది నిజానికి విలీనమైపోయిన తరంగమే సముద్రం అన్నట్లుగా స్వచ్ఛమైన మనస్సే ఆత్మ ఇంకా వేరే ఆత్మేం స్వచ్ఛమైన మనస్సే ఆత్మ అంటే కలుషితమైన మనస్సే సంసారం కాబట్టి కలుషితమైన మనస్సుని మీరు కనుక కాలుష్యం పోయింది అంటే ఆ మనస్సే ఆత్మ అదే బ్రహ్మ ఇంకా వేరే బ్రహ్మే అదే ఫలం ఇంకా అంతకంటే మహాఫలం ఏముంటుంది ఏదో ఫలం మాట చెప్పాలి కాబట్టి చెప్పారు కాబట్టి అంతఃకరణ శుద్ధి కలిగిపోయి ఆ విధంగా వాడికి నైష్కర్మ్యం కాబట్టి ఇప్పుడు నైష్కర్మ్యానికి రెండు మార్గాలు వచ్చాయి రెండు నైష్కర్యం వైపుకే తీసుకుపోతాయి మీకు వివేకం దృఢంగా ఉందా ఆ వివేకంలో నిలబడిపోండి నైష్కర్మ్యం మీరు ఎలాగూ కర్తా భోక్తా కాదు లేదండి బాబు ఇంకా అంత వివేకం రాలేదు ఇంకా దేహాభిమానం ఉంది కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి సరే రండి ఇలా చేయండి కర్మల్ని బ్రహ్మణ్య ఆదాయ కర్మ సంగం చెక్వా కరోతి అలా చేయండి అప్పుడు కూడా నైష్కర్మ్యమే మీరు సిద్ధించేస్తుంది కాబట్టి ఆ వివేకం ఉద్బుద్ధమైపోతుంది కాబట్టి ఈ విధంగా ఆ శ్లోకాన్ని చాలా మంచి శ్లోకం ప్రసారందాము బ్రహ్మణ్యాధాయ కర్మాణ సంగం తోపత్రమివాంభసర్వాత శ్లోకం శ్లోకమిటి అందరం కాయన మనస్యా కేవలైరింద్రియి నః చాలా మంచి శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ కర్మయోగానే ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నారు మనం మళ్ళీ క్లాస్ చూద్దాం ఇవాళ క్లాస్ కొంచెం ముందు ముగించాను ఓం పూర్ణమి పౌర్ణమి